గుంటూరు కథ రచయిత రాజశాస్త్రి జూలై పంతొమ్మిది వందల యాభై మూడు అతని గుంటూరు చదువు అతని పేరు అప్పల నరసింహం అతను విజయనగరంలో పుట్టాడు విశాఖపట్నంలో పెరిగాడు అతనికి గుంటూరు అంటే ఇష్టం లేదు అతను నల్లిని చంపుడు పిల్లిని కొట్టడు ఎన్నో విషయాల్లో అతను మంచివాడనే చెప్పాలి కానీ అతని గుంటూరు వాడేందుకు ఘోరమైన వేషం ఉంది సైజుకి అతను ఒలిపాయేంత మనిషి ఉంటాడు అతను అందగాడని చెప్పడానికి అవకాశం లేదు అతని ఛాయ్ నలుపు అతను వికారంగా ఉంటాడని చెప్పడానికి చాలా అవకాశాలున్నాయి అతను బీకాం పరీక్ష పాస్ విశాఖపట్నంలో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అతని తండ్రి అతని నరసన్న అని పిలిచేవాడు అతను అలా ఇప్పుడు పిలవడం లేదు అతను చనిపోయాడు నరసన్న తల్లిపేరు సముద్రాలమ్మ చేట్లో బియ్యం చెరుగుతూ ఇరుగు పురుగు మా నరసన్న ఉన్నాడే అంటూ గొప్పలు చెప్పే అలవాటు ఆ అలవాటు ఉంది నరసన్న నాకు చాలా కాలం నుంచి బాగా తెలుసు అతను నాకంటే రెండేళ్ళు చిన్న అంటే అతనికి ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అతను నాకంటే రెండు క్లాసులు వెనుక అంటే నేను బీఏ పాస్ అయిన సంవత్సరం ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు ఆ సంవత్సరం విశాఖపట్నం మీద జపాన్ వాడు బాంబులు వేశాడు ఊళ్ళో చాలామంది తోకలు ముడుచుకుని వెళ్ళిపోయారు ఆంధ్ర యూనివర్సిటీ గుంటూరు వెళ్ళింది నరసన్న బీకాన్ గుంటూరులో జరిగింది అప్పట్లో ఆరంభమైంది నరసన్న రోగం అనగా గుంటూరు ఏడల ద్వేషం నిజంగా అది ఒక రకమైన రోగం రెండేసి రోజుల కోసం గుంటూరు వాళ్ళని ఆ జిల్లా వాళ్ళని తిట్టకన్నా వండేలాడు అతను వాళ్ళని తలుచుకుంటే తనకి నిద్ర పడుతుంది అతను ఎన్నోసార్లు చెప్పాడు అతనికి వాళ్ళ మీద ఒక విధమైన పగ ఒక రకం కసి అది ద్వేషం అనే జబ్బు కారణం లక్షా యాభై కారణాలు ఉండొచ్చు లక్ష యాభై కారణాల్లో ఉన్న ముఖ్యమైన వెక్రీన్త వేళాకోవడం అని కారణం అక్కడ వాళ్ళు అన్న మాటలన్నీ తలుచుకుని చెప్తూ నరసన్న మండిపడిపోతూ ఉండడం గుంటూరులో ఎవరో అనామకులు రకాలుగా వెకరించట విశాఖ జిల్లా వాళ్ళని విశాఖపట్నం మనుషులని నరసనని ఆ మీ పేరు అప్పలసామా లేక అప్పల నరసింహమా మీరు వైజాగ్ కావలు ఏమండి అసలైన ఆంధ్ర కల్చర్ చూడాలంటే గుంటూరులో చూడాలి మీ తూర్పు వాళ్ళు ఏటీ కూకో కల్చర్ ఆంధ్ర కల్చర్ అంటే మాకు సిగ్గు సిగ్గు గారికి సారీ అప్పల నరసింహం గారికి పన్ను కావాలంట అప్పల నరసింహ గారు మీకు దువనక్కర్లేదా వైజాగ్ వాళ్ళకి తిండి ఎక్కడ ఉంది మీ ఊళ్ళో ఇస్కపర్లో రాజపండులో ఎర్రమన్ను ఉప్పు నీళ్లు ఉన్నాయంటే ఒప్పుకుంటాం ఇదిగో అప్పల నరసింహం గారు ఎప్పుడు వెళ్ళిపోయారు సెలవుల్లో కోల్చుకున్నరా అప్పల మాట్లాడుతున్నారు శ్రద్ధగానండి కప్పల్సాం అనాపర్క ఇలాంటి చిల్లర హాస్యపు వేలాకోళ్ళపు మాటలు ప్రతి ఊరి గురించి మరో ఊరి వాళ్ళు అండం కద్దు వాడు వీడిని విక్రిస్తే వీడివాడిని వెక్రిస్తే అది ముగుస్తుంది నరసనలో అదంతటితో ముగియకపోవడానికి కారణం అతను ఇంకొకరిని వెక్రించలేడు వెక్రించే అలవాటు లేదు అతనికి నలుగురితోనూ వాదించడానికి అతను మొహం పడతాడు హంచేత కోపంతో దహించుకుపోతూ ఉంటాడు అన్ని విక్రింతల్లోకి నరసనలో ద్వేషం విషం తెచ్చిపెట్టినది అక్కడి వాళ్ళు ఇక్కడ చుట్ట కాల్చడం గురించి చేసే విక్రేంత విశాఖ జిల్లాలో కొందరాడవాళ్ళు చుట్టలు కాల్చడం గురించి విశాఖ జిల్లాకు చెందిన మిగతా ఆంధ్రులకు సిగ్గుపడ్డం నేను ఓ ఊళ్ళో ఓసారి ఓ కాఫీ హోటల్లో నేను టిఫిన్ తింటుంటే పక్క వాళ్ళ దగ్గర ఒక అరవవాడు తెలుగువాడు మాట్లాడుకుంటున్నారు మీ ఆంధ్రాస్ గురించి మీ నాగరికత గురించి పెద్ద మాటలు అంత చెప్పుకో మీ ఆడవాళ్ళంతా చుట్టలు కాలుస్తారు డ్యామ్ ష్యామ్ అన్నాడు ఆడవాడు లో. తెలుగువాడి మొహంలో సిగ్గు బాధ కనిపించాయి ఆంధ్రుల్లో ఆడవాళ్ళంతా అలా చుట్టలు కాల్చరని విశాఖ జిల్లా వాళ్ళే అలా కాల్సి విశాఖ వాళ్ళకి మిగతా ఆంధ్రులకి చాలా తేడా ఉందని చాలా చెప్పి దక్షిణాది వాడిని నమ్మించడానికి ఘోరమైన ప్రయత్నం చేసి చివరిన ఆఖరి మాటగా గట్టిగా వైజాగ్ వాళ్ళు ప్యూర్ ఆంధ్రాస్ కారు అన్నాడు తెలుగువాడు కాలుస్తే కాలుస్తారు కాల్చడం అనాగరికత అని ఎలా అంటావు నువ్వు అని అరవవాడిని దమాయించాడక్కండా నాకు వాళ్ళిద్దరి మీద చాలా కోపం వచ్చింది నరసనకు కూడా ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా విపరీతమైన కోపం కలుగుతూ ఉంటుంది రోజల్లా కూలీనాలి చేసిన ఆడవాళ్ళు చుట్ట కాల్చక ఓ చుక్క నీళ్ళు తాక చస్తారా అంటాడు నరసన ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా నేను ఈ విషయంలో అతను తేకిభిస్తూ ఉంటాను చుట్ట కాల్చే ఆడవాళ్ళ శీలాన్ని గురించి కూడా శంకించడం చాలా అన్యాయం వాళ్ల శీలాన్ని కూడా శంకిస్తూ అన్న మాటలు నరసన్న చెవుల్లో ములుకుల్లో గుచ్చుకుని ఉంటాయి మామూలు వాళ్ళు అలాంటి మాటలను చవకరకం వేళాకోళం తీసుకుంటారు నరసన్న మాటలను అలా తీసుకోడు తీసుకోక ఆగ్రహ విస్ఫురుడైపోతాడు ఉంది విశాఖ జిల్లాలో పాటక భుజనం ఆడామగా కూడా చుట్టూ కాలుస్తారు నరసన్న తల్లిదండ్రులు పాటక భుజనంలోంచి వచ్చారు నరసన్న తండ్రికి ఒకే ఒక పెద్ద ఆశ కొడుకు చేత పెద్ద చదువు చదివిద్దామనేది ఎంతో కష్టపడి చెమటోచ్చి అతను నెరవేర్చుకున్నాడు తన ఆశ తర్వాత అతను చనిపోయాడు నరసన్న తల్లి ఇంకా జీవించే ఉంది ఆమె ఇప్పటికే చుట్టకాలు వస్తుంది చుట్టకాల్చే ఆడవారి గురించి ఆలోచించకుండా అర్థం పర్థం లేకుండా పైవాళ్ళు చేసే వెక్రేంత వల్ల నరసన్నకి ఎందుకు ఎంత కోపం పట్టడానికి కోపం కలుగుతుందో నాకు అర్థం అవుతుంది పైవాళ్ళకు అర్థం కాదు చుట్టకాల్చే ఆడవాళ్ళని గుంటూరు వాళ్ళు వెకరించినందువల్ల నరసన్నకు గుంటూరు వాళ్ళ కోపం చుట్ట కాల్చే ఆడవాళ్ళు అభిమానం నాకు చుట్టకాలుచే అలవాటు ఉంది ఓసారి నేను అతని ఇంట్లో కూర్చొని అతనితో వాళ్ళ ఇంటి పని మనిషిని బజార్లోకి వెళ్ళి నాకు చుట్ల పట్టుకురామన్నాను పై ఇంటి పని మనిషి చేత ఒట్నే ఇష్టం లేక కావస్తే నువ్వు ఆనా చుట్లు పుచ్చుకో అని ఆమెతో ఇషా అందరినా నేను చుట్టకాల్చను అంద డబ్బులు పుచ్చుకుని బయలుదేరుతూ నరసన్న ఒక క్షణం చూశాడు వైపు ఆ మరణాడే ఆమెను పనులుంచి తీసిచ్చాడు చుట్టకాల్చిన పని చూసి ఆ నరసన్న వైజాగ్లో కొద్దిమంది అయినా పుట్టిగా ఉండడం సహించలేడు మా బాటి పొడవు మనుషులు ఎక్కడో కానీ కనిపించరు అనేవాటి గుంటూరులో మా వైపు కూడా పొడవుగానే ఉంటారనేవాడు నరసన్న అవునవును నిన్ను చూస్తేనే తెలుస్తుంది అని వికవేక నవ్వేవారు వాళ్ళు నరసన్న పొట్టివాడవడం ఒక గొప్ప దురదృష్టం మా జిల్లాలో అంతా ఉండరు అని చెప్పడం ఎలాగేలాగా అనిపించేదా నరసన్నకి విశాఖపట్నం వాళ్ళు ఆ ఊళ్ళో ఎవళ్ళెవళున్నారో అదిలో అతనికి సరిగ్గా తెలియలేదు తర్వాత ఓ విశాఖపట్నం మనుషుల్ని స్నేహితులుగా చేసుకున్నాడు గుంటూరులో వాళ్ళు ఇప్పటికీ తరచుగా నరసన్న దగ్గరికి వస్తుంటారు అనిచేత నాకు కూడా వాళ్ళని తెలుసు నలుగురిలోను ఒకటి బొబ్బిలి వెలమ ఒకటి గజపత పంతలు పంతులు ఒక డెంకాటరాజు ఒకటి అనకాపల్లి గౌర ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం వాళ్ళ మిక్కులు దృష్టులు సంతకం చెయ్యని లవ్ లెటర్ స్టడన్ చేత్తు రాయడం చీకటిలో గంటల కొద్దీ కాయడం మోతాదుగా మందు సేవించడం దుకాణాల్లో అతి సులభంగా అరువు తెచ్చుకోవడం మొహం లేకుండా అప్పులు ఎగ్గొట్టడం చక్కటి ఆడడం అలాంటి పనుల్లో వాళ్ళకి మంచి తర్ఫీదు వాళ్ళతో ఎలా స్నేహం కలిసిందిరా నీకు అని నేను ఆశ్చర్యపడ్డాను మొదట్లో వాళ్ళు అతనికంటే బాగా పెద్దవాళ్ళు గుంటూరులో ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు గుంటూరులో ఉంటారు మనవైపు వాళ్ళు అయితే మనవైపు వాళ్ళు అటు తక్కువ అని కొంతసేపు ఊరుకుని అదీ కాక మరి అక్కడ చాలామంది కంటే కూడా పొడవు అన్నాడు నరసన్న వాళ్ళు నలుగురు జమా జట్టిలా ఉంటారు దిలీప్ మహారాజ్ గుణాలేవి వాళ్ళలో లేకపోయినా వాళ్ళలో ప్రతి ఒక్కరూ కూడా సాల ప్రాంశ్వర మహాభజ అన్నట్టుగానే ఉంటారు గుంటూరు వాళ్ళ వ్యక్తినంతకు జవాబుగా నాలుగు పొడవైన జవాబులు చూపించేవాడు నరసన్న అప్పట్లో గుంటూరు వాళ్ళకి ఆన్ ద స్పాట్ చూపించడానికి ఉపయోగపడిన నా స్నేహితుల్లో ఎన్ని తప్పులు నా సరే క్షమించి పారేశాడు అతను గుంటూరు అంటే ఇష్టం లేని వాళ్ళని చూస్తే నరసన్నకు నేను నరసన్న ఓ బస్సులో విజయనగరం వెళుతుంటే ఆ బస్సులోనే మరో హాయంతో మాకు పరిచయం ఏర్పడింది మాది దేశం కాదు మాది కర్నూలు జిల్లా అన్నాడు అతను మాతో దేశానికి జిల్లాకి తేడా లేనట్టు మాట్లాడిన ఆసామి కడప రాళ్ల వ్యాపార సందర్భంలో కర్నూలు నుంచి విశాఖపట్నం వచ్చి విజయనగరం వెళుతున్నాడు అతనికి సర్కారు ఇష్టం లేదన్న స్పష్టం మేము కూడా సర్కారు వాళ్ళం కాబట్టి మా అందరినీ కాకుండా తన జిల్లాకు పక్కా ఉన్న గుంటూరుని విమర్శించడం ప్రారంభించాడు అతను అతని ప్రాణమిత్రులాగా ఆప్తబంధువులాగా బస్సులను విజయనగరంలోనూ కూడా ఆదరించి నరసన్న గుంటూరు అంటే అతనికి ఇష్టం లేదని వాసన వేయగానే గుంటూరు జిల్లా వాళ్ళకి మంచి కలగలం నరసన్నకు ఇష్టం లేదు వాళ్ళకి చెడు కలిగితే నరసన్న విచారించడు మద్రాసులో ఓ ఇంగ్లీష్ దినపత్రికలో సంపాదకవర్గంలో ఉండేది చదువుకున్న నాన్ ఆంధ్ర ఆంధ్రదేశంలో తుఫాను వల్ల చాలా నష్టం కలిగిందని చాలామంది చనిపోయారని విన్నప్పుడు సంతోషంతో ఆఫీసులో అందరినీ కౌగిలించుకున్నాడని విన్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను అంతటి విపరీతమైన స్తోత్వాలు ఉంటాయని నేను ఎనడం అనుకోలేదు నర్సన చాలా మంచివాడు అతని చెడ్డవాడు కాడు కానీ కొన్ని దుర్గుణాలు ఇటువంటివి ఉన్నాయి లోకంలో ఎవ్వరి మీద ద్వేషం లేదు గుంటూరు వాళ్ళ మీద తప్పించి గుంటూరులో ఎండల తీవ్రత గురించి పేపర్లో ఎంత చిన్న వార్త ఉన్నప్పటికీ అతను చదువుతాడు గుంటూరులో వడదెబ్బ వల్ల ఎవరో చనిపోయారని ఎప్పుడైనప్పుడే వార్త చదివినప్పుడు కలిగిన సంతోషం అమానుషం అని తెలుసు అంచేత ఆ సంతోషాన్ని దాచుకుందికి ప్రయత్నిస్తాడు గుంటూరులో నీటి ఎద్దడి అనే శీర్షిక తను తరచూ చూసేవాడు ఇటీవల అక్కడ మంచినీటి సప్లై గురించి పత్రికలో చదవడానికి ఎక్కువ సరదా చూపించలేదు గుంటూరులో మెడికల్ కాలేజీ పెట్టినప్పుడు బెదవాడలో పెట్టరాదా బందర్లో పెట్టరాదా మధ్య ఆ గుంటూరులో ఎందుకు పెట్టాలి అని గింజకుపోయేవాడు పొట్టు శ్రీరాములు గారు తపస్సు చేసిన రోజుల్లో రోజున ఎవరో వచ్చిన నరసనతో శ్రీరాములు గారిది గుంటూరు జిల్లా చెప్పాడు నేను కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాను శుద్ధితో నెట్ మీద కొట్టినట్లుగా కళ్ళు తెలివేసి అలానే ఉండిపోయాడు నరసన్న మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అయిన టెలిగ్రామ్ చదివిన వాళ్లే ఉంది అతను గుంటూరు కాదయ్యా నెల్లూరు నాకు తెలుసు నేను చెప్పిన ఏడ్చే పిల్లలను ఓదార్చే కలబలి మాటల్లా తీసుకున్నాడు మాటల్ని శ్రీరాములు గారిది గుంటూరు అయినా ఉన్నందుకు నరసన్న బరువు తగ్గి చిక్కిపోయాడు చివరికి పత్రికల్లో ఆయన జీవితం గురించి చదివి ఆయన నెల్లూరు జిల్లా వారిని మద్రాసులో పుట్టారని తెలుసుకుని తేరుకున్నాడు నరసన్న గుంటూరు పట్టణాన్ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యపట్నంగా చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని కానీ నరసన మండిపడ్డాడు కానీ ఆఖరి గుంటూరే రాజధాని అయిపోతున్నామని భయం అతను ఎంపీ కు తినేసేది చివరికి ఓ రోజున భయం పట్టలేక గుంటూరు క్యాపిటల్ కాకపోతే కనుక మహాలక్ష్మి కొబ్బరికాయ కొడతానయ్యా అన్నాడు నాతో అది నవ్వుతాలకు చెప్పిన మాట కాదు విజయవాడ అయినా అవ్వాలి లేక విశాఖపట్నం అయినా గుంటూరు రాజధానిగా ఉంటే ప్రజలకు కలిగే ఇబ్బందులు వేరే అంశాల గురించి కనబడ్డ వాళ్ళందరితో డిస్కస్ చేసేవాడు లేని ధైర్యం తెచ్చుకుని విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ముఖ్యపట్నం కానందుకు విచారించిన గుంటూరు కానందుకు సంతోషించిన వాళ్ళలో నరసన్న ఒకడు ఆంధ్రులంతా గర్విపదగిన పల్నాటి వీరుల గురించి నరసన్న పెద్ద అభిప్రాయం లేదు పల్నాటి యుద్ధం గురించి ప్రసక్తి వస్తే నరసన్న అబ్బే అని చెప్పరించేస్తాడు మన బొబ్బుల యుద్ధం పాటి అన్నడూ చేయదు అంటాడు ఆంధ్ర రాష్ట్రోద్యమంలో ట్రైన్లను నేపడం గుంటూరు వారే ప్రారంభించినందుకు నరసన్న కొంత కష్టపడ్డాడు కానీ అనకాపల్లిలోనూ విశాఖపట్నంలోను కాల్పులు జరగవలసిన తీవ్ర రూపంలో ఉద్యోగం సా సాగినందుకు సంతోషించాడు పోలీసు వారు అక్రమంగా కాల్చారంటే వారిని నిందించడం కూడా మర్చిపోయాడు నరసన్న గుంటూరులో టీరి గ్యాస్ ప్రయోగించారు మరి మన ఒళ్ళు అంతడు తాగిందా ఇది ఇటువంటిది నరసన్న స్వభావం అదొక రకం జబ్బుని అతనికి తెలియదు చాలామందికి తెలీదు గుంటూరుకు సంబంధించిన విషయాల్లో అతను మనసు మార్చడానికి ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు ఒక విషయంలో నేను ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది భరంపురం అత్తువారు వరు. అతని భార్యకు కొంత అందం ఉంది కొంత చదువు ఉంది ఆమె తండ్రికి బాగా డబ్బు ఉంది అందం చదువు డబ్బు అటు ఉంచుక చాలా మంచి మనిషి నాకు ఆమె కుటుంబం బాగా తెలుసు ఆమె చిన్నతనం నుంచి ఆమె తెలుసు వాళ్ళకి నరసన సంబంధం తీసుకొచ్చింది కూడా వాళ్ళ కులంలో చదువుకున్న వారు తక్కువ నరసన్నకి పర్సనాలిటీ లేకపోయినా డబ్బు లేకపోయినా చదువు ఉంది కదా అని పిల్లనిచ్చారు వాళ్ళు ఆ పెళ్లికి ఓ విధంగా నేనే కారకుండా అవడం చేత నేను కూడా బాధపడవలసి వస్తుంది నరసన్నకు గుంటూరు డబ్బు ఉందని భరంపురం స్వస్థలంగా గల పిల్లల తండ్రి గుంటూరు జిల్లాలో కొంతకాలం పనిచేశాడని నేను అంతగా గుర్తుంచుకోలేదు గుంటూరు జిల్లా గుంటూరు పట్నం నరసన్న భార్య యొక్క జన్మస్థలం పెళ్లి యాక్కు కొన్నాళ్ళకి తెలిసింది నాకు కూడా అంతవరకు ఆమెను ఎంతో అభిమానంతో చూసుకు వస్తున్న నరసన్న పైకిరమనలేదు ఓ రోజున మాత్రం ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాడు తన ఒంటరిగా తిరిగి వచ్చాడు ఆమె తిరిగి తీసుకురాలేదు అది గుంటూరులో పుట్టిందనే సంగీతం ముందుగానే నాతో ఎందుకు చెప్పకపోవాలి అంత రహస్యంగా ఎందుకు దాచాలని కోపంగా ప్రశ్నిస్తుంటాడు మా అమ్మాయి ఫలానా ఊళ్ళో పుట్టింది ఆ ఊరుంటే మీకు ఇష్టం ఉంటే మా అమ్మాయిని చూసుకోవచ్చు ఆ ఊరుంటే మీకు అభ్యంతరం ఏమైనా ఉందా అని ఎవరైనా ఎక్కడైనా అడుగుతారా ఫలానా ఊళ్ళో గొప్ప నేరం అని ఎక్కడైనా రాసి ఉందా ఎక్కడున్న వాళ్ళు ఎక్కడ పుట్టకేం చేస్తారు అదిగా ఇటువంటి వెర్రి ఉందని వాళ్ళకేం తెలుస్తుంది నాకు ఈ విధంగా ఒక రోగం ఉంది అటు పైన ఇష్టం పిల్లలు ఇస్తే ఇవ్వండి లేకపోతే మానండి అని నువ్వు ఎందుకు వాళ్ళతో చెప్పలేదని చెప్పినా లాభం లేదు లేచి వెళ్ళిపోతాడు నా దగ్గర నుంచి అంతే అంతేగాని పిల్లని తీసుకొచ్చుకోడు నరసన్న ప్రవర్తనం గురించి నేను సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది బరంపురం వెళ్ళినప్పుడు అలా అతను అత్తవారింటికి వెళ్ళేవాడిని ఆ ఇప్పుడు మానుకున్నాను అయినా ఓసారి తప్పింది కాదు నరసన్న మామగారు ఊళ్ళో దారిలో కనిపించి వాళ్ళ ఇంటికి లాక్కుపోయారు నన్ను నేను వెళ్లేసరికి నరసన్న భార్య లోపల వరండా స్తంభాన్ని కూర్చుంది ఆమె చేతిలో ఉత్తరం ఉంది నేను వెళ్లేసరికి హడావుడిగా లేచింది ఆమె ఏడుస్తుంది నుంచి ఆ ఉత్తరం అని అడిగాడు ఆమె ఆమె జవాబు చెప్పకపోవడం చూసి భర్త రాసింది జాబునే అనుకున్నాం ఆమె తండ్రి నేను కూడా ఏమంటాడే ఏమంటాడు అని అడిగాడు ఆమె తండ్రి అంతే అంతే అని ఏడుస్తూ మళ్ళీ కోలబడింది ఏడుస్తూ కూర్చుంది అలానే నాకప్పుడు చాలా బాధ కలిగింది ఏం చేయాలో తోచింది కాదు నా చిన్నతనంలో మా ఇంటి పక్క ఓ ఉండేవాడు ఎండలో దీపాల వెలుగులో అతని తలనగినగలాడేది మా ఎదుటింట్లో బట్టతలవాడు కాని మనిషి ఒక ఆయన ఉండేవాడు అతని వయసుకు పెద్ద పెంగితనానికి చిన్న బట్టతల ఆయన పగల వీధిలోకి వచ్చినప్పుడల్లా అయ్యా ఇంత ఎండగా ఉంది కదా మీ బట్టతలకు ఓ తలబట్ట ఉపయోగించరాదా అని అడిగినవేవాడు ఎతటింటి మనిషి అంతటితో ఆక మా చిన్నపిల్లలు కొంతమంది కానీ కానీ మా పక్కింటి బట్టతలాయన్ని జపాన్ గుండు జపాన్ గుండు అని ఎటింటి ఆయన పిలిపించేవాడు కూడాను నాకు చిన్నతనం కాబట్టి అంతగా తెలియలేదు కానీ బట్టతలాయనికి ఎతటింటి ఆసామి ఏడల విపరీతమైన కోపం కలిగి ఉంటుంది ఓ రోజు నేను ఎతటింటి ఆసామి యొక్క ఆరేళ్ల కొడుకు మా పక్కింటి బట్టతల ఇంటికి పిల్లలతో ఆడుకుందికి వెళ్ళాం ఆడుకుంటూ ఉంటే అకస్మాత్తుగా బట్టతలాయన వచ్చి ఆరేళ్ల పిల్లడు రెక్క పట్టుకుని వీపు మీద చెల్లి చెడుమని కొట్టి ఎవడానికి రమ్మంది ఫోమ ఇంటికి అని కేకలు వేసి కసిరాడు ఆరేళ్ల కుర్రాడు మొట్టమొదటిసారిగా బిక్క చచ్చిపోయాడు తర్వాత బిగ్గరగా ఏడ్చాడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు మా అందరికీ బట్టతలాయని ప్రవర్తన చూసి భయం కోపం వచ్చింది ఆరేళ్ల పిల్లడు ఆనాడు ఏడ్చినట్టే నరసాయి భార్య స్తంభానికి జారలబడి కూర్చుని ఏం మాట్లాడడానికి తోతకు నేను ఊరుకున్నాను చేసేదేమీ లేక బయటకు వచ్చేసాను తర్వాత ఓ స్నేహితుడిని కలుసుకుందికి వెళ్ళాను అతను ఉండే ఇంట్లో ఓ భాగంగా ఎవరు ఒరియా వాళ్ళు ఉన్నారు నేను వెళ్లేసరికి ఆ భాగంలో కటకంలో ఉన్నటువంటి కల్తీ ఒరియా కల్చరు బరంపురంలో లేదని ఒకటి గట్టిగా కేకల వేస్తున్నాడు నేను అక్కడి నుంచి కూడా బయటకు వచ్చేశాను ఈ కథలో నేను అప్పనరసింహం అనే పాత్రలు నిజం కావు ఇదంతా ఒక కథ ఇది నిజం కాదు కానే కాదు తొలి ఆంధ్రపత్రిక వారపత్రిక జూలై యాభై